సహనూ సహనోభునక్తు సహ వీర్యంకరవహై తేజస్వినధీతమస్ మావిషావహై శాంతి దేశానికి సుప్రతిష్ఠితమైనటువంటి ఒక నిధి వాంగ్మయాల నిధి వేదాలు వేదాంగాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు కావ్యాలు ఇలా మన వాంగ్మయాలన్నీ కూడా భారతదేశాన్ని ఇంతవరకు కూడా నిలుపుతూ వస్తూ వచ్చింది పురాణాలు మాట్లాడినా ఇతిహాసాలు మాట్లాడినా కావ్యాలు మాట్లాడినా ఏ ధర్మశాస్త్రాలు మాట్లాడినా వేదాంగాలైనా శాస్త్రాలైనా వేదాలైనా ఇవన్నింటినీ కనుక మన ఒక్కసారి ఒక సమన్వయపరచాలనుకున్నప్పుడు మొట్టమొదట ఇవి మనకు నేర్పేటువంటివి నాలుగే ధర్మ అర్థ కామ మోక్షం ఇది ప్రధానమైనటువంటి నాలుగు కోణాల్ని మనకు శాస్త్రాలు మనకు అందించాయి అంటే ఇందులో ధర్మము అర్థము కామము అనేది జీవన విధానం మోక్షము అనేది జీవిత గమ్యం విధానాన్ని గమ్యాన్ని నేర్పినటువంటి ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి మను ఎలా జీవించాలి అనేది ధర్మార్థ కామాలు మనకు ప్రధానంగా భూమికగా నిలబడతాయి మనం అసలు కోసం జీవించాలి అనేది మోక్షం చెప్తుంది నువ్వు మోక్షం కోసం బ్రతకాలిరా ఇక్కడ మోక్షమనే అంతమే కనుక లేకపోతే మోక్షము అర్థమే మనకు స్ఫురించకపోతే మన గమ్యం మోక్షం కాకపోతే ఇక్కడ బ్రతకడం కూడా పశువుతో సమానమే ఆహార నిద్రా భయమైథునాని సమానమే తత్పశుభిర్న రాణ పశువులకి మోక్షము ధర్మము ఏం అక్కర్లేదు ఆకలేస్తే అన్నం తినాలి దెబ్బకి వేస్తే నీళ్లు తాగాలి అలసిపోతే నిద్రపోవాలి ఒక ఆపోజిట్ సెక్షువల్ రిలేషన్స్ ఉండాలి ఇంకా అది బతికేస్తుంది మీరు చూడండి ఒక కుక్కలు వీధిలో తిరుగుతుంటాయి ఒక కుక్కను పిలిచి ఏమిటని లక్ష్యం ఏమిటని అడగండి నువ్వు మురుగుతుంది పోతుంది ఓ ఆవుని పిలిచి నీ లక్ష్యం ఏమిటని అడగండి చెప్పదు అంటే పశు పక్షాదులకి క్రిమికీటకాలకి జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఏముండదు ఆ రోజు గడిచిపోతుందంటే ఆ పూట గడిచిపోవాలి అయితే పశువులకి ఆ పూట గడవాలి ఆ రోజు గడవాలి మనకు అలాగనే ఆ పూట తినేయాలి ఆ పూట గడిపేయాలి ఆ రోజు గడిపేయాలి కానీ మానవుడికి ఎక్స్టెన్షన్ ఆఫ్ యానిమల్ బుద్ధి కొద్దిగా ఉంది అంటే మనం ఎంతకాలం బతుకుతాము ఒక డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు దానికి సరిపడా ఆస్తి తయారు చేసుకోవాలి దానికి సరిపడా డబ్బు బ్యాంకులో పెట్టుకోవాలి దాని నుంచి వచ్చే ఫలితాన్ని మనం పొందుతూ ఉండాలి ఇది పర్లేదు ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ యానిమల్ బుద్ధి నుంచి మ్యాన్ బుద్ధి ఏంటంటే నా కొడుక్కి ఎంత ఉంటే వాడు సుఖంగా బ్రతుకుతాడు నా కొడుక్కి పెళ్ళై కోడలు వస్తే వాళ్ళిద్దరూ సుఖంగా బ్రతకడానికి ఎంత సంపాదించాలి నేను ఇంకా దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే వాడికి మనం నా కొడుకు కొడుకు పుడితే లేకపోతే నా కూతురు కూతురు పుడితే దీనికి నేను ఎంత సంపాదించి పెట్టాలి ఇంక దీనికి ఇప్పుడు ఇష్టపట్లేదు ఇంకా సంపాదనే ధ్యేయం వీడి జీవితానికి లక్ష్యం ఏమిటా అంటే డబ్బు సంపాదించడమే వీడి లక్ష్యం అంతే పశువులకి ఆ పూట బ్రతికేయాలి ఆ రోజు బ్రతికేయాలి అయిపోవాలి వాటికి నేను పదేళ్ళు ఉంటాను ఇరవై ఏళ్ళు ఉంటాను కాబట్టి నాకు ఇరవై ఏళ్ళకి సరిపడ ధాన్యం బస్తాలు గింజలన్నీ నేను సమకూర్చుకోవాలనే జ్ఞానం ఉండదు కానీ మనిషికి తన జీవితం సుఖంగా గడపాలి కనుక తన సుఖ సాధనాలు ఏవైతే ఉంటుందో వాటిని పొందడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి ద్రవ్యం అంటే ధనం దాన్ని సమకూర్చుకోవాలి అది వాడి వరకైతే పర్లేదు తన భార్య తన భర్త తన పిల్లలు మనవుళ్ళు మనవరాళ్ళు ఇంకా తరం ఏమంటే మా ఇంట్లో నుండి ఏడు తరాలు కూర్చుని తిన్న ఆస్తి తీరదండి అని సంపాదించి పెట్టాడు మా తాతయ్య వాడి బతుకంతా వీళ్ళ కోసం సంపాదించి పెట్టడం చావడం అయిపోయింది అంతే ఇంక వేరేది ఏమి లేదు కాబట్టి వచ్చే జన్మంలో ఎలా పుడతాడు వీడనంటే వీడు సంపాదించి సంపాదించి అనుభవించు చేర్చి చేర్చి మూటలు గుట్టలు కట్టలు కట్టి లోపల పెడతాడు వీళ్ళు తింటుంటారు మా తాతగారండి అలా సంపాదించండి ఇలా సంపాదించండి నేల మీద తిరిగి సంపాదించానండి ఆకాశంలో ఎగిరి సంపాదించండి నేలలో పాసి సంపాదించాడు ఇంక వీడి సంపాదనకి మార్గాలు ఒకటి కాదు రెండు కాదు రకరకాల మార్గాల్లో సంపాదించి పెట్టాడు అంటే వీడి జీవితం అంతా సంపాదించడమే జీవితం అంతే ఇక వేరేది లేదు మిగతా పశువులు పక్షులా తినడం కొంతసేపు సంపాదించడం సంపాదించడం తినడం అలసిపోయి పడుకోవడం ఇదే వీడి జీవితం జరిగింది కాబట్టి వీడికి వచ్చే జన్మ ఏమిటి రా అని అడిగారు ఏమీ లేదు ఈ గల్లా పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులా పుడతాడు ఎందుకంటే మళ్ళీ ఆ డబ్బు చుట్టూ తిరుగుతుంటాడు వాడు కాపలా కింద ఇంకా ఆహార నిద్ర భయమైతున్నాని సమానమేత పశుభిర్ణరాణా పశువులకి మనిషికి పెద్ద తేడా ఏమిటేవి లేదు ఇంకంతే కానీ మనిషి చాలా గొప్పవాడు చాలా మేధావి వీడు చాలా ఉత్తముడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జీవరాశుల్లో మానవ చాలా ఉత్తమమైంది జంతువు నర జన్మ దుర్లభమత పుంస్థం తత్వ విప్రత ధర్మ మార్గపరత శంకర్లు అంటారు వివేక్ చూడమనిలో ఏంటనంటే అసలు ఉన్న జీవరాశులన్నింటిలో కూడా మానవ చాలా గొప్పది అందులో మానవ కూడా వాడు ఒక మంచి పండితుడిగా పుట్టి శాస్త్ర చర్చ చేస్తు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ వాడు శాస్త్రీయమైనటువంటి కర్మలను ఆచరిస్తూ బ్రతుకుతున్నాడు అంటే వాడింకా గొప్ప ధన్యుడు అంతేకాదు ధర్మబద్ధంగా జీవించడమే కాకుండా వాడు ఎవరైతే మోక్షమైన జీవితానికి గమ్యమో అని గుర్తించి ఆ మార్గ చింతనలోకి వచ్చినటువంటి వాడు ఇంకా చాలా ఉత్కృష్టమైన వాడు ఆ మార్గంలోకి రావడమే కాకుండా ఆ గమ్యాన్ని చేరుకున్నవాడు ఇంకా అసలు అల్టిమేట్ ఇంకా భగవంతుడు ఎవరో అక్కర్లేదు వాడిని చూపించి వీడే భగవంతుడని చెప్పచ్చు మరి శంకరులు అంత గొప్పతనాన్ని మానవ జన్మకు ఆపాదిస్తే మనం అంత విలువైన మానవ జన్మను పొంది ఏం సాధిస్తున్నాం ఎక్కడికో వెళ్ళిపోవాలి ఏదో చూసేయాలి ఏదో తిరిగేయాలి ఏదో తినేయాలి ఏదో తాగేయాలి ఏదో సంపాదించాలి ఏదో దాచిపెట్టుకోవాలి ఏదో దోచిపెట్టుకోవాలనేటువంటి భావాలతో బ్రతుకుతున్న మనకు శాస్త్రాలు ఒక అడ్డుకట్టగా వేస్తుంది బై ఇది కాదు నీ జన్మ ఇది నీ జీవితానికి సరిపడేటువంటి మార్గాలు కావు కాబట్టి జీవన విధానము జీవిత లక్ష్యము అని రెండుగా విభజించి మన శాస్త్రాలు జీవిత విధానాన్ని ఇలా ఉంచుకోవాలని వాటికి ఫెన్స్ పెట్టింది ధర్మము అర్థము కామము అని పెట్టింది ఇక మోక్షము అనేటువంటిది ఉంచుసారా జీవిత లక్ష్యంగా మనకు చూపించింది ఈ నాలుగుంటిని కలిపి పురుషార్థములు అని అంటారు పురుషేన అర్థ్యతే ప్రార్థ్యతే పురుషార్థ అంటే పురుషుడు అంటే మగవాడనే అర్థం కాదు ఎవరో అన్నారు స్త్రీ సూక్తం అంటే ఆడవాళ్ళు చదవాలి పురుషు సూక్తం అంటే మగవాడు చదవాలి పురుష సూక్తము అంటే పురుషుడంటే మగవాడని కాదు అక్కడ అర్థం పరమాత్ముడి యొక్క గుణాలని అక్కడ చెప్పింది స్త్రీ సూక్తమునంటే స్త్రీ సూక్తం కాదు అది శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క సూక్తమని అర్థం అంటే శ్రీ అంటే ఐశ్వర్యము లక్ష్మి యొక్క అమ్మవారి యొక్క గుణగణాలందులో చెప్పింది కాం సో ఓస్మితాం హిరణ్య ప్రాకారా ఆర్ద్రాంజ్వలంతీం తా తర్పయంతీం పద్మే స్థితం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం అమ్మవారు ఎలా ఉన్నారు ఏ రకమైనటువంటిది అని గుణగణాలు చెప్పింది అది కాని స్త్రీ సూక్తం అంటే స్త్రీలు చదవాలి పురుష సూక్తం అంటే మగవాళ్ళు చదవాలి ఏమో పురుషులు స్త్రీలు భేదం వేదంలో లేదు అక్కడ ఆ సూక్తాల్లో చెప్పలేదు అలాగనే ఇక్కడ పురుషార్థము అని అంటే మగవాడికేనేమో ఇది అనుకోకండి ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఈ లోకల్లో మగవాడంటే ఆడది కూడా మగవాడే మగవాడు కూడా ఆడదే ఇదేమిటి స్వామీజీ ఇంతవరకు మేము చాలా క్లియర్గానే వచ్చాము ఇప్పుడు ఇక్కడికి వచ్చి భజగోవిందానికి వచ్చిన తర్వాత మగవాడు ఆడది అంటున్నారు ఆడది మగవాడు అంటున్నారు ఏమిటి పరిస్థితి నేను మాట్లాడితే ప్రామాణికంగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ నేను మగవాడిని అనుకున్నాం అనుకోవడం ఏంటి మగవాడే ఇప్పుడు మీరు గమనించండి ఏమోనండి చెయ్యలినట్టు నుంచి బాగా నొప్పిగా ఉందండి ఈ వేలు బాగా ఇబ్బంది పెట్టేస్తుందండి అని అంట అంతేగాని మగవాడి వేలు కదా అని వేలుగాడండి చెప్పండి గోరుందనుకోండి మగవాడి గోరుని గోరుగారు అంటమా ఏ వాచకంతో పిలుస్తారు మీరు ఏ లింగ శబ్దంతో పిలుస్తారు ఇప్పుడు వెంట్రుకులున్నాయనుకోండి ఏమిటోనండి వెంట్రుకులు గారు శరీరంలో ఏ అవయవాన్ని ముట్టుకున్నా కిడ్నీలు అండి కిడ్నీ గారను మగవాడి కుండే కిడ్నీ కిడ్నీ గారు కిడ్నీ గారు లేకపోతే ఆడవాళ్ళుకుంటే కిడ్నీది మీరు గమనించండి మగవాడి కుండే అవయవాలు కానీ స్త్రీకుండే అవయవాలు కానీ నపుంసకులకున్న అవయవాలు కానీ ఏదైనా సరే అన్నిటినీ కూడా మనం స్త్రీలింగంతో పిలుస్తాం ఈ గోరు బావులేదండి ఈ కాలు నొప్పి పెడుతుందండి ఏ అవయవాల్ అయినా మీరు స్త్రీలింగం అంతా పిలుస్తారు కాబట్టి ఇప్పుడు మగవాడు కూడా ఏమయ్యాడు ఆడదే సరే ఇది బాగుందండి ఓకే ఆడావిడే మగవాడు ఎలా అవుతాడు చెప్పండి ఏం లేదు సింపుల్ థింగ్ ఆడావిడికైనా మగవాడికైనా జీవుడు అని అంటామే జీవిక అని ఆవిడికిను జీవుడు అని మగవాడికి అంటారా జీవశబ్దం ఏంటి పుల్లింగం కాబట్టి ఆడావిడిలో ఉంటే జీవికాను జీవితానో ఏమని లేదు ఏమంటాం జీవుడు ఇప్పుడు ఎవరో చనిపోయారు అనుకోండి ఒక ఆడావిడ ఏమిటోనే పాపం జీవుడు చాలా తాపత్రయపడిపోయింది అనమాట ఆ జీవుడు పోయింది ఎందుకంటే ఇక్కడ స్త్రీలింగంతో దేహం ఉంది కనుక అంటున్నాం యదార్థానికి లోపల ఉన్న జీవుడు జీవుడు పుల్లింగ శబ్దడు కాబట్టి స్త్రీలో ఉండే జీవుడు పుల్లింగ శబ్దమే మగవాడి యొక్క దేహంలో ఉండే అవయవాలన్నీ స్త్రీలింగ శబ్దాలే కాబట్టి పురుషార్థము అనంటే అంటే బాగా అబ్జర్వ్ చేయండి మీరు పురుషేన అర్ధ్యతే ప్రార్థ్యతే పురుషార్థ అంటే పురుషుడు అంటే మగవాడని కాదు జీవుడి చేత కోరుకోబడేవి అని అర్థం అంటే ఏ జీవుడు అంటే చీమలోనూ జీవుడు ఉంది ఉంది ఎలుకలోనూ ఉంది అన్ని జీవరాశుల్లో ఉన్నాయి కానీ ఒక్క మానవ దేహాన్ని ధరించిన జీవుడికి మాత్రమే పురుషార్థాల యొక్క ఆవశ్యకత ఉంది మిగతా వాటికి తెలియవు పాపం అవి ఎలా పుడతాయి అలానే బ్రతుకుతాయి అలానే చేస్తాయి మనిషి కాదు అసలు నేను ఎందుకు పుట్టాను ఎందుకు బ్రతుకుతున్నాను అసలు నేను ఒకరోజు చనిపోతాను కదా అసలు చచ్చి నేను సాధించేది ఏంటి అసలు జీవితానికి పరమావధి లక్ష్యం ఏమిటి అని ఆలోచనని రేకెత్తింపగలిగేటువంటి శక్తి సామర్థ్యం ఒక్క మానవ బుద్ధికి మాత్రమే ఉంది ఇక ఏ జీవికి అది ఒప్పుకుంటారా అందులో అనుమానం లేదు ఏ పశువైనా కూర్చుని ఒకసారి ఒంటరిగా ఆలోచించి వైరాగ్యం కలిగి ఇంకా ఎక్కడైనా ఒక శ్రీ లేకపోతే ఎక్కడైనా గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఒకదేశారని చెప్పండి భజగోయిందని చెప్పింది అడిగే దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా కుక్కలు పిల్లలు ఎలుకలు చీమలను ఇది వెళ్ళవు రెండవది నాకు దుఃఖం ఉందని కంప్లైంట్ కూడా చేయవు ఎందుకంటే వాడికి దుఃఖాన్ని అనుభవిస్తే గుణమే తప్ప నాకు దుఃఖం దుఃఖమని చెప్పుకో వాటికి ఒకవేళ సుఖం కలిగిందనుకోండి సుఖాన్ని అనుభవిస్తాయే తప్ప సుఖాన్ని చెప్పుకోలేవు కానీ ఒక మనిషికి దుఃఖం వచ్చినా పది మందికి చెప్పుకోకుండా పడుకోడు సుఖం వచ్చినా వంద మందికి చెప్పుకోకుండా పడుకోడు కాబట్టి తెలియ చెప్పుకునేటువంటి గుణం కానీ ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కానీ సాంగత్యం కానీ ఇవన్నీ పుష్కలంగా పరిపక్వంగా ఉండేటువంటి జీవరాశి కేవలం ఒక మానవుడే ఈ ప్రకృతిలో అందుకనే ఈజ్ వెల్ మెచ్యూర్డ్ లివింగ్ ఆర్గానిజమ్ ఇన్ దిస్ క్రియేషన్ ఎవరు మానవుడు కాబట్టి ఈ మానవుడి గురించి చాలా మేధావి కనుక మేధావి అన్నవాడికి తన యొక్క బుద్ధిని ఎలా ఉపయోగించుకోవాలో దాన్ని ఎలా పదును పెట్టుకోవాలో శాస్త్రాలు చెప్తున్నాయి అయితే పశువులకి పక్షులకి శాస్త్రాలు విచారణ ఏమీ అక్కర్లేదు ఉండవు ఒక ఆవు దారిలో వెళితే ఎవరైనా ఒకటి కుమ్మి అనుకోండి ఇలాగా ఇలా పొడిచింది అనుకోండి బాగా చూడండి వాడికి దెబ్బలు తగిలింది వాడు కేసు పెట్టాడంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాసేటప్పుడు ఆవు పేరు కానీ ఆవు తాలూకా తల్లి తండ్రిని కానీ లేకపోతే దాని జాతిని కానీ ఒంగోలు ఎద్దు పలానా తల్లి దానికి ఒక లేకపోతే దానికి తండ్రి ఒకటి సుబ్బయ్య అని ఎద్దుగాడు ఆ ఎద్దుగారిని దాని తల్లిగారిని ఇద్దరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయడానికి లేకపోతే కోర్టులోకి ఇచ్చడాలు ఉండవు అసలు ఆవుని కూడా కోర్టులోకి పిలవరు పిలుస్తారండి ఇలా నిజంగా కనుక చేస్తే ఆవులు కుక్కలు కరిచేసిన కుక్కల్ని కుమ్మేసిన ఆవుల్ని లేకపోతే కాటేసిన పావుల్ని వీటినే కోర్టులో ఎలా పట్టుకుని నిలబడాలి బోర్లో అవేం కుదరవు ఎవరిని పిలుస్తారండి దాని యజమాన్ని పిలుస్తారు అది పాపం వీడికి అన్యం పుణ్యం ఎరగదు ఒకటే అన్యం పుణ్యం ఏమిటి వీడి దాన్ని పోషిస్తున్నాడు కనుక ఆ పాపం కూడా భరించాలి కాబట్టి కుక్కలకి పశువులకి పక్షులకి వేటకి కూడా ధర్మము అధర్మము అనేటువంటి ఉండదు అందుకనే ధర్మాధర్మాభ్యాం విముక్త పశువు పశువు అనే శబ్దానికి నిర్వచనం ఇస్తూ మన పూర్వీకులు దానికి శాస్త్రకారులు ఏమన్నారని ధర్మము అధర్మము అనేటువంటి వాటి నుంచి బయటపడిందే పశువు వాటికి ధర్మాధర్మాలు ఉండవు ఏమిటో అలా బతికేస్తుంటాయి పోతుంటాయి అంతే వాటికి ఏం కానీ ధర్మము అధర్మము న్యాయము అన్యాయము సత్యము అసత్యము శాస్త్రీయము అశాస్త్రీయము ఈ విధానాలన్నీ ఉండేది ఎవరికి కేవలం మనిషికి మాత్రమే కాబట్టి అలాంటి మనిషిని ఇక్కడ ఒక ప్రమాణభూతంగా తీసుకుని మనకు శాస్త్రాలు వీడికి ప్రధానం ఏంటంటే ధర్మము కావాలి ధర్మం అంటే ఏంటి బాగా ఆలోచించండి ఇక్కడ ధర్మాలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి సామాన్య ధర్మము రెండు విశేష ధర్మం సాధారణంగా మన వాళ్ళు ధర్మం అంటే ఏమి లేదండి నాకు ఏ ఎవరైనా తిడితే నాకు నచ్చదు కాబట్టి నేను ఎవరిని తిట్టకూడదు నన్ను ఎవరైనా మోసం చేస్తే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఎవరిని మోసం చేయకూడదు అంతే ధర్మం అంటారు అవన్నీ సామాన్య ధర్మాలు లోకంతో మనం ముడిపడి పెట్టుకునే ధర్మాలు కానీ విశేష ధర్మాలు కొన్ని ఉన్నాయి ఒక మనిషిగా పుట్టినప్పుడు మగవాడికి కొన్ని ధర్మాలు ఉంటాయి స్త్రీకి కొన్ని ధర్మాలు ఉంటాయి कुटनों में पात्र पोषेट भर्तगा धर्माई भार्य धर्माई तीन कोई धर्म तंड्री कोई धर्माई गुर को धर्म शिष्युँ धर्म अवीड विशेष धर्म एय धर्म वेरू विशेष धर्म वेर కాబట్టి సామాన్య ధర్మాలు మనకి ఎవరు చెప్పక్కర్లేదు మనం తిట్టకూడదు ఇతరులని మనం ఎవరిని హింసించకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరి మనస్సు నొప్పించేలా మనం మాట్లాడకూడదు కాయ వాక్ మనస్సుతోటి దేనితోటి కూడా ఎవరిని బాధ పెట్టకూడదు త్రికరణ శుద్ధిగా ఉండాలి ఎవరిని వంచకూడదు ఎవరిని మోసం చేయకూడదు ఇవన్నీ సామాన్య ధర్మాలు ఇవన్నీ ఎవరు చెప్పక్కర్లేదు దొంగ అయినా గమనించండి మన ఇంట్లో విలువైన వస్తువుని దొంగిలించకపోతే వాడు అనుకోడు రేపేమో ఇంకో దొంగ నా ఇంట్లో పడి పట్టుకుపోతాడేమో అని అనుకోడు వాడు ఎవడు ఈ దొంగిలించిన వస్తువుని ఇంకోటి ఎవడో దొంగిలించకూడదని అనుకుంటాడు కానీ వీడికి ఆ బుద్ధి ఉండదు నేను వాడిని దొంగిలించేశాను కదా నాది ఇంకో దొంగ దొంగిలించవచ్చు అనేటువంటి భావన వీడికి ఉండదు వీడి వరకు వచ్చేటప్పుడు మటుకు ఇది దొంగిలించిన సొమ్మైనా సరే ఇది ఎవరు దొంగిలించకూడదని అనుకుంటుంటాడు కాబట్టి ఇవన్నీ సామాన్య ధర్మాలు విశేష ధర్మాలు కొన్ని అవి మనకి ఎవరు చెప్తారు ఎలా చెప్తారు అసలు ఎవరు చెప్తే మనం గ్రహించవచ్చు అందుకని ఆ విశేష ధర్మాల్ని మనకు శాస్త్ర వేదం మనకు అద్భుతంగా మన ముందు ఆవిష్కరిస్తుంది నువ్వు ఇలా బ్రతకాలి ఇలా జీవించాలి ఇలా నడవాలి అని మనకు విశేష ధర్మాల్ని చాలా అద్భుతంగా చెప్తుంది అయితే ధర్మ అర్థ కామ మోక్షాలు వీటి మీద క్లుప్తంగా మీకు ఒక అర్థము అనంటే సాధనం అర్థం అంటే ఏంటి సాధనం అంటే ఏంటంటే ప్రధానంగా అర్థము అనేటువంటి దాంట్లోకి వచ్చేటప్పటికి ధనం అనే అర్థం తీసుకున్నాం ధనము విత్తము అవే తీసుకున్నాం ధనాన్ని అర్థమని తీసుకుంటే ఈరోజు డబ్బు ఉంటే ఇట్స్ ఏ మీన్స్ ఏదైనా మనం సంపాదించుకోవచ్చు డబ్బు మన చేతిలో ఉంటే ఏదైనా సరే మనం దాన్ని సాధించుకోవచ్చు దాన్ని అర్థము అంటుంది కామం కామము అంటే కోరిక నాకు ఒక మంచి ఇల్లు కావాలి నాకు ఒక బెడ్ ఉండాలి నాకు భోజనం ఉండాలి నాకు ఈ బట్టలు ఉండాలి కామము అని అంటే తప్పు భావన ఎప్పుడు తీసుకోకండి ఎప్పుడు సెన్స్ ఆఫ్ ప్లజర్ అని తీసుకోకండి ఆపోజిట్ సెక్షువల్ రిలేషన్స్ అని తీసుకోకండి కామ అంటే కోరిక సింపుల్ అర్థమైందా దేవుడి పట్ల మనం కామం కలిగి ఉండడం కూడా కోరికనే దేనైనా కోరిక అంటారు మనస్సులో కలిగేటువంటి భావనని ఆలోచనని కోరికని కామము అని సంస్కృతంలో అంటారు సంస్కృతంలో కోరిక అంటే అర్థం కాదు భాషలో లేదు తెలుగులో కోరిక దాన్ని సంస్కృతంలో కామము అని అంటారు కామ కాబట్టి ఈ కామము అని అంటే మన మనస్సులో కలిగేటువంటి భావనలు ఆలోచనలు ఆశలు ఇవి వాటిని ఎలా సాధించుకోవాలి శాస్త్రం చెప్తుంది ఇక మోక్షము చాలా అద్భుతమైన టాపిక్ అది ఆఖరిని మాట్లాడతాం అయితే ఈ పురుషార్థాలని నాలుగింటిని రెండు తెగలుగా విభజించింది ఏం చేసిందనంటే ధర్మము అర్థము కామము అనేదాన్ని ఒక తెగగాను మోక్షము అనేదాన్ని ఒక తెగగా విభజించింది ధర్మ అర్థ కామము ఈ మూడింటిని కూడా పురుషార్థములు అనింది మోక్షము అనేదాన్ని పరమ పురుషార్థము అని అంటే ధర్మ అర్థ కామాలు ఈ మూడు కూడా ఎందుకయ్యా అని అడిగితే మనం బ్రతకడం కోసం మాత్రమే ధర్మ అర్థకామాలు గమనించండి ప్రాణం విడిచిపెడితే అర్థకామాలే మనకు సంబంధం ఉండవు ఏమండి వీడి బ్యాలెన్స్ ఇంచుమించు ఒక త్రీ క్రోర్స్ ఉందండి అరే మంచిదే వీడికి పెద్ద ఇళ్ళు ఉందండి వీడికి భార్య ఉందండి ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారండి ఇద్దరు స్టేట్స్లో ఉన్నారు ఇంకొకడు చెక్కగా ఇండియాలో మంచి ఇంజనీర్ అండి అన్నీ ఉన్నాయి కానీ ప్రాణం పోయిందనంటే ఇవన్నీ వాడికి ఏమైనా సంబంధమా చెప్పండి మొత్తం అంత శూన్యం కాబట్టి ఇవన్నీ అర్ధకామాలు ప్రాణం ఉన్నంత వరకే పిల్లల్ని అనుభూతి పొందుతాం భార్య భర్తలు ఈ బంధాలు బాంధవ్యాలు ఇల్లు మంచి ఇల్లు కట్టుకున్నామండి ప్యాలెస్ లాంటిదండి మంచి సెంటర్లో హార్ట్ ఆఫ్ ది సిటీలో ఒక ఆరు ఎకరంలో కట్టేశారండి ఎంత ఆరెకరం కాదు వాడి దుంపదగ్గ వాడికి పది ఎకరాల్లో కట్టుకున్నా సరే ప్రాణం పోయిందంటే ఏమి పని చేయదు అక్కడ పెరట్లో పెడతారు కాబట్టి అర్ధకామాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాణం బుందిలో ప్రాణం ఆడుతున్నదిసేపు అర్ధకామాలు నావి అనుకోవడం నేను అనుకోవడం వాటిని భ్రమించడం తిరగలేదు ప్రాణం ఒక్కసారి ఆగిపోయిందంటే అర్ధకామాలు యొక్క ప్రయోజనం లేనేలే మరి అప్పుడు ప్రాణం పోయిన తర్వాత ఏది మనకు కూడా వస్తుంది తస్మాత్ ధర్మం వై పరమం వదంతి మన బంధువులు మనల్ని వదిలేస్తారు కాట్లో మీరు బాగా ఆలోచించండి ఒక వ్యక్తి మరణించాడనుకోండి ఇంట్లో అందరూ భార్య భర్త పిల్లలు సపోజ్ ఆలోచించండి ఒక మగవాడు లేకపోతే ఒక స్త్రీ ఎవరైనా సరే ఒక వ్యక్తి మరణించాలి మరణిస్తూ ఉంటారు మరణించిన తర్వాత అందరూ ఏడుస్తూ ఉంటారు వచ్చి ఆ శవం దగ్గర కూర్చుని మొత్తం బంధువులు మిత్రులు ఓ చుట్టుపక్క వాళ్ళు ఇరుగు పొరుగు అందరూ వచ్చేసరి ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని ఏడుస్తూ ఉన్నారనుకోండి ఇంకా టైం అయిపోయిందండి తీసేద్దామన్నారు అనుకోండి సంధ్య వచ్చే ముందు తీసేయాలన్నారు అనుకోండి అప్పుడు ఇంట్లో భార్యని బయటికి రానివ్వరు కదండి ఆవిడ ఏది ఏడవాలన్నా గుమ్మ యువతలే ఏడవాలి బయటకు వచ్చి ఏడవడానికి కుదరదు అయిపోయింది అక్కడికి కొంతమంది ఫిల్టర్ అయిపోయారు ఇంట్లో ఆడవాళ్ళందరూ ఉండిపోతారు ఈ మగవాళ్ళు బంధువులు మిత్రులు కొంతమంది మోసుకుపోతారు మోసుకుపోయిన వాళ్ళలో కూడా చాలామంది ఏంటంటే వీధి ఇచ్చేవర వరకు వెళ్ళి కొంతమంది వెన్నుదిరుగుతారు ఇంకా ఇంకొంతమంది వెళతారు కొంతమంది కాటి వరకు వెళ్ళి లోపలికి వెళ్ళకుండా వచ్చేస్తారు తల్లి తండ్రి ఉన్నవాళ్ళు లోపలికి వెళ్ళక బయట నుంచి వచ్చేస్తారు ఇక కాటి లోపలికి ఇంకొంతమంది వెళ్తారు సరే కాటు లోపలికి కొంతమంది వెళ్ళిన ఈ పాడి తీసుకుని వెళ్ళిన వాళ్ళు నలుగురు కొంతమంది చితి మీద పెట్టేదాకా వెళతారు ఆ తర్వాత వాళ్ళు వచ్చేస్తారు ఆ చితి దగ్గర ఉండేది ఒక్కడే ఎవరు కొడుకు వీడు హరిశ్చంద్రులు ఇద్దరు ఉంటారు అక్కడ బ్రహ్మగారు ఉంటారు అది చేయిస్తుంటారు ఈ కొడుకు ఎంతసేపు ఉంటాడు అండి అది అంటించేంత వరకు ఉంటాడు అంటించిన తర్వాత వెంటనే వచ్చేస్తారు ఎందుకని నాన్నగారు తగలడిపోవడం పూర్తిగా కొడుకు చూడకూడదని దోషమని అందుకని అలా అంటించేసి వచ్చేస్తారు హరిశ్చంద్రుడు ఉంటాడు ఇంక అందరూ వచ్చేస్తారు మొత్తం తట్టాపుట్టా సర్దుకొని వచ్చేస్తారు హరిశ్చంద్రుడు ఒకడు ఉంటాడు ఈ హరిశ్చంద్రుడు కూడా ఎంతవరకు ఉంటాడంటే రాత్రి వరకు ఉంటాడనమాట అన్నీ తోస్తూ ఆ కర్రలన్నీ తోసి తోసి ఈ కట్టె కాలేదా ఉంటాడు అయిపోయింది ఇప్పుడు అనుకోండి రాత్రి అయింది హరిశ్చంద్రుడు కూడా తాళం వేసుకుని వెళ్ళిపోతాడు రాత్రి అయిపోతుంది వాడు ఎంతకాలం ఉంటాడు వాడికి ఏమైనా సంసారం అక్కడ చేస్తాడా చేయదు వాడు తాళం వేసుకుని వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆలోచించండి అయిన వాళ్ళు బంధువులు మిత్రులు ఆప్తులు స్నేహితులు ఇరుగు పొరుగు ఆత్మీయులు అందరూ ఇంట్లో ఉంటారు జరిగింది జరిగిపోయింది ఇంకా అయిపోయింది ఇంకెందుకు మనం దాని గురించి హరిశ్చంద్రుడికి డబ్బులు ఇస్తాం కనుక వాడు కొంతసేపు మంది కాలేదాకా అన్ని కట్టెలు కాలేదాకా ఉన్నాడు వాడి బాధ్యత అయిపోయింది వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ ఎవరుంటారు నీతో పాటు పది రోజులు ఉంటుంది కదా అక్కడ ప్రేతం ప్రేత శరీరం ఉంటుంది అంటారు కదా పది రోజులు పదో రోజు ప్రేత శరీరం పోతుంది మరి ఆ ప్రేత శరీరంతో పాటు ఎవరుంటారు అక్కడ విముఖాహ బాంధవాయాంతి ధర్మస్థమనుగచ్చతి విముఖాహ బాంధవాయాంతి ధర్మస్థమనుగచ్చతి బంధువులనుకున్నవాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు కాలే వరకు కూడా ఉండరు పూర్తిగా కాలిపోయేంత వరకు కూడా ఉండరు వాళ్ళు వెళ్ళిదిరుగుతారు అప్పుడు ప్రేత శరీరాన్ని ధరించున నేను ఆ పది రోజులు ఎవరితోటి కాపురే చేయాలి అక్కడ పది రోజుల తర్వాత నేను విముక్తునవుతాను ధర్మోదకాలు ఇస్తారు నన్ను విముక్తుని చేస్తారు ఆ తర్వాత నా గతి నా యొక్క గమ్యం ఏమిటి ఆలోచిస్తే మన శాస్త్రాలు ఉంటున్నాయి ధర్మస్థమను గచ్చతి ధర్మమే నీ వెనకాల నడుస్తూ ఉంటుంది అది నీకు టార్చిలేట్ వేస్తుంది ఒకవేళ నా జీవితంలో ధర్మం ఆచరణ లేదా నాకు చీకటి మార్గం తప్ప ముళ్ళల్లో కంచల్లో గోతుల్లో గొప్పల్లో విడిచుకుపోవడమే తప్ప రెండోది మన జీవితాన్ని అత్యుత్తమమైనటువంటి మార్గం నడిపిస్తుంది భారతీయ వాంగ్మయాలు చాలా అద్భుతంగా ధర్మ అర్థ కామము అని మూడు పురుషార్థాలని చెప్పాయి అందులో ధర్మము అనేది మనం బ్రతుకున్నంతసేపు ఆచరిస్తూ ఉంటే ఆ ఆచరించేటువంటి ధర్మం మన జీవితాన్ని అత్యుత్తమమైనటువంటి మార్గం వైపు నడిపిస్తుంది అర్ధకామాలు అవి రెండింటినీ మనం సాధించాలి దాన్ని సంపాదించాలి దాన్ని తెచ్చుకోవాలి ఎందుకు అని అంటే అది అనిత్యము అని గ్రహించడం కోసం మాత్రమే ఎందుకు అనిత్యము అని అంటే ఈ లోకంలో అర్ధకామాలు మనం కష్టపడి సంపాదించినవి మనం వెళుతున్నాము అని అంటే మనతో పాటు వెళ్ళిపోతాయి అవి మనల్ని వదిలేస్తాయి అవి అందులో ఏమాత్రం అనుమానం లేదు కాబట్టి అర్ధకామాలు ఇంటర్మీడియరీ కాన్సెప్ట్స్ అవి ఇక మానవ జన్మకు లక్ష్యమైనటువంటిది మోక్షం ఆ మోక్షాన్ని ఎలా పొందాలి ఆ మోక్షం ప్రసంగం ఏమిటి మోక్షం అంటే అర్థమేమిటి వీటి మీద పూర్తి అవగాహన కల్పిస్తూ మానవ జన్మని చాలా అత్యద్భుతమైన స్థాయిలో ఇది మానవుడి యొక్క బ్రతుకు అని శాసించి చూపించేటువంటి గ్రంథమే భజగోవిందం మానవుడు పొందవలసినటువంటి లక్ష్యాన్ని గమ్యాన్ని ఎలా పొందాలో కూడా నేర్పించేటువంటి గ్రంథం కానీ ఇది మోక్షస్వరూపం గురించి మోక్షం గురించి ఎక్కువగా మాట్లాడదు ఉపదేశాల లాగా ఆత్మవిద్య కాది కాకపోతే ఆత్మవిద్యను పొందడానికి ఏ మనస్సు అయితే చిత్తప్రసాదం కావాలో మనసు నిర్మలమైన మనసు కావాలో నిర్మలమైనటువంటి మనస్సుని ప్రసాదించగలిగే గొప్ప గ్రంథమే భజగోవిందం అంటే ప్రసన్నమైనటువంటి మనోబుద్ధుల్ని ప్రసాదించగలిగే గ్రంథం ఈ ఎందుకంటే అది లేకపోతే అది లేదు అర్థమైంది కాబట్టి ఇక్కడ ఆ భజగోవింద శ్లోకాలని మనం చూద్దాం అయితే దానికన్నా ముందు ఇంకొక్కటి కూడా మీరు అర్థం చేసుకోండి ధర్మ అర్థ కామ మోక్షం మనకు నాలుగు ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి బ్రహ్మచర్యము గార్హస్యము వానప్రస్థము సన్యాసము కదా ఈ బ్రహ్మచర్య దశలో మనకు ధర్మం తప్ప అర్ధకామాలతో పని లేదు అర్ధకామాలతో పని లేదు ఎందుకని బ్రహ్మచారికి డబ్బు ఎవరూ ఇవ్వకూడదు బ్రహ్మచారికి వేరే నాకు ఇల్లు కావాలి అది కావాలి ఇది కావాలనేటువంటి కోరికలు లేవు ब्रह्मचारी की कवल धर्माचरण में सत्यम वद धर्म चर स्वाध्याय अन्मद आचार्याय प्रियंधन आहृत प्रजातंत म्यवच्छे सी सत्या प्रमदित धर्म प्रमदित कुशला प्रमदित भूत्य प्रमदीत देवितृ कार्या प्रमदितोभव दे पितृदेवोभव आचार्य देवोभव अतिथिदेव इवन ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్రహ్మచారులకి చెప్పబడింది వాడు ఇంకా బ్రహ్మచారిగా ధర్మాన్ని అనుష్ఠిస్తూ పోవడమే ఎప్పుడైతే వీడు వివాహము సంస్కారంతో గార్హస్థ్య ధర్మాన్ని పట్టుకున్నాడో అది కూడా ధర్మంలో ఒక భాగమే గృహస్థ ధర్మము అని అంటారు అక్కడి నుంచి వాడికి కేవలం ధర్మాచరణ అంటే కుదరదు కనుక అక్కడి నుంచి వాడికి అర్థము కామము అనేటువంటివి రెండు పురుషార్థాలు వస్తాయి కాబట్టి బ్రహ్మచర్య దశలో కేవలం ధర్మమే ఉంటుంది అర్ధకామాలతో పనిలేదు లేదు ఎప్పుడైతే గార్హస్య ధర్మాన్ని పొందాడో అక్కడ అర్థకామాలు కూడా వాడికి వస్తుంది అర్థమైంది అర్ధకామాలు వాడిని అంటుతుంది ఇక ఆ తర్వాత వచ్చేటువంటి ఆశ్రమం వానప్రస్థాశ్రమం వానప్రస్థము అనంటే అర్థం ఏంటంటే రిటైర్డ్ లైఫ్ కంప్లీట్లీ రిటైర్డ్ లైఫ్ ఈ రిటైర్డ్ లైఫ్ అంటే ఇంచుమించు మనిషికి ఒక యాభై ఎనిమిది అరవై వచ్చేటప్పటికి మనిషి ఒక శాచ్యురేషన్ పాయింట్కి వస్తాడనమాట అంటే ఒక అవగాహన ఒక పరిపక్వత మనిషిలో బయలుదేరుతుంది బాగా వినే ఆ పరిపక్వత వచ్చేటప్పుడు మనిషికి ధర్మము ఉంటుంది అర్థకామాలు పడిపోతుంది ఇక మెల్లమెల్లగా వాడు అందులో పరిపక్వత పొంది ఎదిగేటప్పటికీ సన్యాసాశ్రమ స్వీకరణ చేసే సమయం వచ్చేటప్పటికి ఈ ధర్మం కాస్త పడిపోదు ధర్మమే మోక్షంగా పరిణమిస్తుంది ధర్మమే మోక్షంగా పరిణమిస్తుంది వాడికి ధర్మం ఏమిటి అని అంటే సన్యాసికి మోక్ష ఏ వాడికి ఆత్మవిద్య ఆత్మవిద్య తృష్ణ ఆత్మ సంయమము ఆత్మస్థితి ఆత్మరతి ఇవే తప్ప రెండోది ఉండదు వాడి ధర్మం काब्टी ब्रह्मचर्य आश्रम धर्म गारहस्त्यम राधम प्लस, प्लस मैनस काम मानप्रस्थन रहगाने मैनस् काम धर्मार्धाल सन्यासा की रा अर्ध पड़पत धर्म मोक्षन सर्वधर्मा परतज मेक शरण व्रज अहं सर्वपापे मोक्षयिष्या ఈ ధర్మమే మోక్షంగా పరిణమిస్తుంది వాటికి కాబట్టి బాగా ఆలోచించండి ఈ ముఖ్యమైనటువంటి పురుషార్థం ఏదైతే ఉందో మోక్షమనేది ధర్మ అర్థ కామాలన్నీ అందులో విలీనమైపోతాయి అయితే అర్ధకామాలని మన వాళ్ళు ఎక్కడ పెట్టారంటే మధ్యలో పెట్టారు ఎందుకని మధ్యలో వస్తుంది కనుక అది మధ్యలో పోతుంది ధర్మ అర్థ కామ మోక్షము అన్నారు కదా అందులో అర్ధ కామాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి మధ్యలో ఉన్నాయి కాబట్టి అర్థము కామము ఇవి రెండు మధ్యలో ఉన్నాయి వీటిని ఒకవైపు మోక్షము అనేది ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకో ఇంకోవైపు ధర్మము అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అంటే అబ్బాయి అర్థం దానికి ముందు ధర్మం ఉండాలి కామము పక్కన మోక్షం ఉండాలి అంటే నువ్వు సంపాదించే ప్రతి పై కూడా ప్రతి పైసా కూడా ధర్మబద్ధమై ఉండాలి నీ కామం ఎప్పుడూ కూడా మోక్షబద్ధమై ఉండాలి చూడండి నాలుగింటిని రెండుగా విభజిస్తే ధర్మార్థాలు కామ మోక్షాలు అని విభజించుకుంటే అర్థం ఎప్పుడు ధర్మంతో అనుబంధి అయి ఉండాలి కామం ఎప్పుడు మోక్షంతో కలయిక పొంది ఉండాలి అప్పుడేమైపోతుందంటే వీడు సంపాదించే ప్రతి సంపాదన కూడా ధర్మబద్ధమవుతుంది వీడి ప్రతి కోరిక కూడా మోక్షానికి గమ్యానికి చేరువుకి తీసుకెళ్తూ ఉంటుంది కాబట్టి రకంగా పురుషార్థాలను చాలా అద్భుతంగా మన వాళ్ళు డిజైన్ చేసి దీన్ని మన ముందు ఉంచుకున్నారు ఇక్కడ ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు వీటి మీదనే భజగోవిందం అంతా సాగుతుంది పూర్తిగా ఎంతలా మనిషిని మార్చి మనిషిగా పరివర్తన చేయిస్తుందో ఇక్కడ మనకు భజగోవిందం చెప్తుంది అయితే భజగోవింద శ్లోకంలో మొట్టమొదటిది మనం చూస్తున్నాం భజగోవిందం భజగోవిందం గోవిందం భజ సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి న్ కరణే ఈ శ్లోకం ఏదైతే ఉందో ఇది భజగోవింద శ్లోకాలు ముప్పై ఒకటి అని మనం చెప్పుకున్నాం ఈ ముప్పై ఒక్క భజగోవింద శ్లోకాల్లో ఈ మొదటిది శ్లోకాల్లో లెక్క వేరు ఇది ఒక రకంగా శాంతి మంత్రం శాంతి పాఠం చెప్తారు అందుకనే మనం ఓం శాంతి శాంతి శాంతి అని మూడు సార్లు అంటాం కదా ఇక్కడ కూడా శంకరులు భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూడు సార్లు భజగోవిందం భజగోవిందం భజగోవిందం అన్నారు ఓం శాంతి శాంతి శాంతి సరే ఏదైనా ఒక గ్రంథాన్ని ప్రారంభించే ముందు సంప్రదాయం ఉండాలి మనకు తెలిసింది ఓంకారశ్చ అథశబ్దశ్చద్వా వేదౌ బ్రహ్మణపురా కంఠం భిత్వా వినిర్యాద తస్మాన్ మాంగలికా ఉభౌ ఉపదేశ సార్లు కూడా మనం చూసాం ఏ గ్రంథం ప్రారంభించాలన్నా ఇది ఒక శాసనం అన్నమాట ఓంకారంతో కానీ అథశబ్దంతో కానీ ప్రారంభం చేయాలి అందుకనే క్లాసులన్నీ కూడా ఎప్పుడు చెప్తున్నా ఏ సన్యాసని ఎవరైనా మొట్టమొదట ఓంకారంతో చెప్పాలి ఓంకారం చేపించిన తర్వాత క్లాసులు స్టార్ట్ చేయాలి ఎందుకు అంటే బ్రహ్మగారు పురా ఈ సృష్టి ప్రారంభానికి ముందు బ్రహ్మగారి సృష్టిని తయారు చేసేటప్పుడు ఓ అనే శబ్దంతో స్టార్ట్ చేశారు ఎలా పూర్తి చేశారు అని అంటే అథ అంటే పూర్తయింది అథ అని కాబట్టి ఓంకారశ్చ అథ శబ్దశ్శ్చేతౌ బ్రహ్మణపురా కంఠం భిత్వా వినిర్యాత తస్మాన్ మాంగళికా ఉభౌ ఇది మంగళకరమైనటువంటి శబ్దాలు కనుక వాటితో ప్రారంభం చేయమంటుంది ఇక్కడ ఓంకారము లేదు అధ శబ్దము లేదు ఎలా స్టార్ట్ అయింది భజ గో విలింగం మొ మొట్టమొదటి మొదలైంది ఇది కాదేమో అంత సశాస్త్రీయంగా ప్రారంభం చేయలేదంటే శంకరుల యొక్క మేధావిత్వాన్ని మనం ప్రశ్నించడానికి సరిపోవు ఓంకారం కానీ శబ్దం కాని అది బ్రహ్మవాచక శబ్దాలు అంటే పరిపూర్ణానంద సరస్వతి అని అక్కడైనా పిలిచారనుకోండి నేను అక్కడ ఉండవలసిన అవసరం లేదు మీరు ఎవరో చెప్పుకున్నారు పలానా స్వామీజీ ఎవరో అండి పరిపూర్ణానంద సరస్వతి అన్నారనుకోండి నా పేరుని మీరు ఉచ్చరిస్తున్నారు కానీ నా ఎదురుగుండానే మాట్లాడేటప్పుడు పరిపూర్ణానంద సరస్వతి గారు అని అనక్కర్లేదు అంటే స్వామి అని అంటే సరిపోతుంది ఇంత పెద్ద పేరు తోక అనుమతుడు తోకలాగా పిలవక్కర్లేదు అర్థమైందండి పిలవక్కండి అది ఏమండి స్వామి అని అంటే సరిపోతుంది కాబట్టి వ్యక్తి ఉన్నప్పుడు పేరు అవసరం లేదు వ్యక్తి లేనప్పుడే పేరు ఒక అవసరం కావాలి ఇక్కడ శాస్త్రంలో డైరెక్ట్గా ఏం తీసుకొచ్చారు ఇక్కడ గోవిందునే తీసుకొచ్చేసరిగా ఇంకొంకారం అక్కర్లేదు కాబట్టి స్ట్రైట్వే ఇక్కడ పరమాత్ముని ఇక్కడ పెట్టేశారు ఆయన కాబట్టి ఇక్కడ భజగోవింద శ్లోకాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమైంది కనుక అలాగని ఉపదేశారం తీసుకుంటే కర్తురాగ్నేయా ప్రాప్యతే ఫలం కర్త అంటే పరమేశ్వరుడు కనుక సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి అక్కడ స్మరించుకున్నారు ఆయన మొట్టమొదట ఇక్కడ భజగోవిందం అంటే సాక్షాత్తు గోవిందుణ్ణి ఇక్కడ స్మరించుకున్నారు కాబట్టి ఇక్కడ ఇందులో దోషం లేదు యథార్థానికి భజగోవిందం అనేది ఆదిశంకర్ల వారు చెప్తారన్నమాట అందుకనే దీనికి ద్వాదశ మంజరికా స్తోత్రము అని కూడా ఒక పేరుని ద్వాదశ మంజరికా స్తోత్రము అని పేరు అయితే పన్నెండు శ్లోకాలు చెప్తే ఇక్కడ ముప్పై ఒకటి ఉన్నాయి కదండి అని ఉన్నాయి ఎప్పుడైతే ఆయన పన్నెండు శ్లోకాలు బయటకు చెప్పారో దాన్ని చూసి శిష్యులు పద్నాలుగు మంది పద్నాలుగు శ్లోకాలు వాళ్ళు రాస్తారు గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళి ఇవ్వండి గురువుగారు ఇదిగోండి మీరు పన్నెండు రాశారు దానికి అనుబంధంగా ఉంటాయి పద్నాలుగు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకదానికి అక్కడ కౌంటరింగ్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట పద్నాలుగు రాస్తే గురువుగారు పన్నెండు రాస్తే మొత్తం ఎంతయింది ఇరవై ఆరు అయింది మళ్ళీ శంకర్లు చూసి దాన్ని అబ్బాయి ఎంత బాగుందో అని చెప్పి ఆఖరుగా నాలుగు శ్లోకాలతో పూర్తి చేస్తారు మొత్తం ముప్పై శ్లోకాలు అవుతుంది అయితే ఈ మొట్టమొదటిది మాత్రం మకుటం ఈ శ్లోకం ఏంటి మకుటం భజగోవిందం ఈ శ్లోకంలోకి అన్నింటిలోకి రాదు అది మకుటం అది అందుకని ప్రతి శ్లోకం వెనక ఏం చెప్పుకుంటాం మళ్ళీ భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహిరచ్చతి డూ చెప్పుకుంటాం కాబట్టి ప్రతి శ్లోకం వెనక ఈ భజగోవిందం అనేటువంటి దాన్ని మనం చెప్పుకోవాలి కాబట్టి ఇది మకుటంగా చెప్తారు అయితే అసలు ఈ భజగోవింద శ్లోకాలు రాయాలని శంకరాచార్యుల వారికి ఎందుకు ఏదో ఒక వృత్తాంతం ఉండాలి కదా ఏదో సంబంధం ఉండాలి కదా ఏదో తనంత తానుగా రాయరు కదా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో కోల్పోయారు జీవితంలో అనుకోండి వాడు అలాగా నిస్త్రానంగా నిస్సహాయంగా ఉండి ఒంటరిగా ఉన్నప్పుడు కవిత్వాలు పుట్టుకొస్తాయి కొన్ని బ్రతుకే మాయా ఏదాలలో సార్ ఏదో ఒకటి వేదాంతమైనా రావచ్చు దేవాంతమైనా రావచ్చు ఏదైనా రావచ్చు చెప్పలే కాబట్టి శంకరునికి స్తోత్రం రాయడానికి దానికి వృత్తాంతం ఏంటి ఇతివృత్తం ఏంటి శంకరులు శిష్యుని తోటి పరిక్రమ చేస్తు పరివ్రాజకులు కదా ఆయన పరివ్రాజనం చేస్తూ కాశీ క్షేత్రంలోకి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి ఆయన అనుష్ఠానం కోసం పైకి ఆ క్షేత్రంలో విశ్వనాథుడి యొక్క మందిరం ఎదుట ఎదుట ఒక గుమ్మం దగ్గర ఒక వృద్ధ బ్రాహ్మణుడు కూర్చుని సంస్కృత శ్లోకాలు వెళ్ళవేస్తున్నారు ఆయన పాణిని ధాతుపాటాలన్నమాటది పాణిని మహర్షి యొక్క ధాతుపాఠాలు అందులో ధాతుపాఠం అని అంటే ఒక్కొక్క ధాతు ఎలా పుట్టింది శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుందని సంస్కృతం ఆయనకి ఎనభయో తొంభయో ఎంతో ఉంటుంది చాలా వృద్ధ బ్రాహ్ముడు ఇలా ముట్టుకుంటే రాలిపోతా రేపో ఆయన కూర్చుని డుక్రిన్కరనే డు డుక్రిన్కరనే డు డుక్రిన్కరనే అంటుంటాడు ఆయనకు అది అర్థం కాదు అది కంఠత అవ్వదన్నమాట అది కంఠస్థం అవ్వనప్పుడు దాన్ని అలా చెప్పుకుంటూ ఉంటాడు దాన్ని ఇప్పుడు శంకర్లు చూసి ఇప్పుడే రేపమాప పోతున్నాడు ఇప్పుడు సంస్కృతం తెరిచిపెట్టుకుంటే విడికి ముక్తి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇది కాదు కావాల్సిందని అప్పుడు శంకర్లు ఆ బ్రాహ్మణుని ఉద్దేశించి ఈ భజగోవింద శ్లోకాలను చెప్తారని మనకేంటుందంటే ద్వాదశ మంజరికా స్తోత్రం అంటే ద్వాదశము అనంటే పన్నెండు మంజరి అనంటే పుష్పములు అని అర్థం అంటే పన్నెండు పుష్పాలతో కూడుకున్నటువంటి ఒక బొకే ఒక గుచ్ఛం అనమాట శంకర్లు ఇచ్చారు మనకు వాణ్ణి ఉద్దేశించి చెప్పినా ఈరోజు మన వరకు అందింది దీన్ని ద్వాదశ మంజరికా స్తోత్రం ఎందుకు అన్నారు అంటే దాని గురించి ఎంత అనమాట ద్వాదశ మంజరికాభి అశేషిత్ వైయాకరణ యేష ఉపదేశోభూత్ విద్యా నిపుణు శ్రీమద్ శంకరచరణి వైయాకరణ ఏషీ ద్వాదశ మంజరికాభి అంటే ఈ ద్వాదశ మంజరికా స్తోత్రాలు అనేటువంటి చేత ఈ వ్యాకరణాన్ని నేర్చుకోవాలనుకునేటువంటి కుతూహల వృద్ధ బ్రాహ్మణుని ఉద్దేశించి ఈ శంకరులు ఎవరయ్యానంటే విద్యా నిపుణ శ్రీమత్ శంకరచరణై విద్యా అనేటువంటి ఆ కౌశల్యంలో నిపుణత్వాన్ని పొందినటువంటి వాడు శంకరు అంటే ఎవరికి ఏ స్థాయిలో ఏ రకమైనటువంటి విద్యను వాడి బుద్ధి పరిణితి పొందుతుందో ఆయనకు తెలుసు అంతేగాని చావుకి పెళ్లికి ఒకటే మేళం కొట్టే రకం కాదు అందుకనే ఆయన నోటి నుంచి ఎన్నో వాంగ్మయాలు బయటకు వచ్చాయనంటే స్థాయి భేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఇచ్చారాన్ని కాబట్టి అంత నైపుణ్యం కలిగినటువంటి శంకరులు ఈ వృద్ధ బ్రాహ్మణుని చూసి అయ్యో ఇతను కూర్చుని డుక్కుని కరనే డుక్కు్రుని కరనే డుక్కు్రుని కరనే అనుకుని ఇప్పుడు సంస్కృతం మొదలుపెట్టాడు ఎప్పటికీ తెల్లారుతుంది వీడికిలోగా ప్రాణం ఆగిపోతే వీడికి అది లేదు ఇది లేదు అయిపోతుంది కాబట్టి వీడికి ఏదైనా బోధించాలి అని శంకరులు ఏం చేశారంటే ఈ ద్వాదశ మంజరికా స్తోత్రాన్ని అతన్ని దృష్టిలో పెట్టుకునిచ్చారు సరే దీన్ని మంజరికా స్తోత్రము అంటే పుష్పగుచ్చాలతో కూడుకున్న స్తోత్రం అని ఎందుకన్నా నాకు వేరే పేరు పెట్టుకోవచ్చు కదా పూలనే ఎందుకు అన్నారు కాయలం చెప్పచ్చు పళ్ళని చెప్పొచ్చు ద్వాదశ ఫలస్తోత్రాలు ద్వాదశ ఫలాన్ని అని పెట్టుకోవచ్చు మంజరికా అని ఎందుకు పెట్టాలి పన్నెండు ఫలాలను పెట్టుకోవచ్చు కదా అంటే అలా కాదు ఇక్కడ అర్థం ఏంటంటే యదా మంజరికా అవలోకన మాత్రేన చిత్తం ప్రసాదయతి అంటే ఒక పుష్పాన్ని మనం చూసామనుకోండి మన మనస్సు ఒకరా వికసిస్తుంది అవునండి ఒక బాగా వికసించిన పుష్పాన్ని మనం చూస్తే ప్రాతకాలం లేచి మీరు గమనించండి మీరు ఏదైనా దుఃఖంలో ఉన్నా చూడండి బాధల్లో ఉన్నా మీరు ఏ వస్తువునైనా చూడండి కొద్దిగా మనస్సులో కలత పెరుగుతుంది కానీ ఒక బాగా వికసించినటువంటి గులాబీ పువ్వునో ఒక మంచి మల్లె పువ్వునో మీరు చూస్తే ఇలా పుష్పాన్ని ముట్టుకోంగానే మీ మనస్సులో కలత కొంత తగ్గుతుంది అందుకనే ఎవరినైనా మనం పెద్దవాళ్ళని కలవడానికి వెళ్తున్నప్పుడు పుష్పాన్ని ఇస్తాం ఎవరితో మనకు విరోధం అనుకోండి వాళ్ళతో ఇప్పుడు మనం మిత్రత్వం పొందాలనుకోండి పటికలు ఒక ఫ్లవర్ ఇస్తాం ఎందుకు అక్కడ పువ్వు పెడతామని అంటే అబ్బాయి ఇంతకుముందు నా మనసు చాలా కఠినంగా ఉండేది నీ పట్ల ఇప్పుడు నా మనసు పుష్పంలా మారిపోయింది నీ పట్ల మెత్తగా ఉంది నాలో నీ పట్ల ఏ రకమైనటువంటి ద్వేషం లేదు చాలా మెత్తగా ఉంది కాబట్టి ఇదిగో ఇక్కడ నుంచి నీతో నా రిలేషన్ ఇలా ఉంటుంది అని ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట అంతే అంతేకాదు నా మనసు కుసుమనలా ఉంది కనుక నీకు ఇస్తున్నాను అని అంటే నీ మనస్సుని కూడా అంత కుసుమంగా చేసుకుంటే మన ఇద్దరి మధ్య సంధి కుదురుతుంది అని చెప్పుకోవడం కోసం పెళ్లిలో భార్య భర్త ఇద్దరు పూలదండలు ఎందుకు మార్చుకుంటారు అంటే మొట్టమొదట భార్య భర్తకు వేస్తారు భర్తకు వేస్తుంది భర్త భార్యకు వేసేస్తారు కొంతసేపు తర్వాత వీళ్ళిద్దరి దండలు మార్చుకుంటారు ఆ దండ హృదయాన్ని దేహాన్ని స్పృశించి వాళ్ళ యొక్క సంస్కారాన్ని పొంది ఈ సంస్కారం అక్కడ ఆ సంస్కారం ఇక్కడ పరివర్తన పొంది ఇద్దరిలో ఏకత్వం కలగాలని సిద్ధించాలని మన వాళ్ళు దండలు మార్చుకుని రింగులు మార్చుకొని బొంగులు మార్చుకుంటే కుదురుతుంది ఇబ్బంది ఇది మార్చుకోవచ్చు ఇది దీనికి ఏమన్నా అంటుందో ఈ లోహం ఇది ఎంత గట్టిగా ఉంటుందో లోపల అంత గట్టిగా ఉంటుంది పుష్పాలు తర్వాత ఒక ఆయన అడిగారు ఏమంటే బాగుంది మీ సంస్కృతిలో పుష్పాలు మార్చుకుంటున్నారు మా సంస్కృతిలో రింగులు మార్చుకుంటాం మీ పుష్పాలు వాడిపోతాయి మా రింగు అలానే ఉంటుంది విధవా మాడిపోతేనే రింగ్ అయింది వాడిపోతే అవ్వలేదు బంగారం మాడితేనే కదా ఓ అవుతుంది సరే దానికి కూడా ఆయన చెప్తాను ఎందుకంటే ఇవన్నీ ఆలోచించుకొని పెట్టుకోవాలి మనం ప్రశ్నిస్తారు వాడిపోయే పుష్పాలని మీరు వాడతారండి ఇది పర్మినెంట్ ఇది స్టేబుల్ ఇలానే ఉంటుంది రింగు అందుకనే స్టేబుల్గా ఉండాలంటే పిచ్చివాడ తాత్పర్యం అది కాదు భౌతికంగా పుష్పం యొక్క ఆకృతి కొన్ని గంటల్లో వాడిపోతుంది అలాగనే భర్త అనుకునే నేను కాని భార్య అనుకునే నేను కాని భౌతికంగా ఈ శరీరం కొన్ని రోజుల తర్వాత వాడిపోతుంది పడిపోతుంది కానీ పుష్పం యొక్క స్వభావం వాడిపోయేంత వరకు ఎలా ఉండాలంటే సుగంధాన్ని ఇవ్వాలి మెత్తగా ఉండాలి ఆకర్షణీయంగా ఉండాలి ఇది దాని యొక్క గుణాలు అలాగనే నేను పడిపోయేంతవరకు నా యొక్క మనస్సులో ఎప్పుడు నిర్మలంగా ఉండాలి ఎప్పుడు నేను మంచినే మాట్లాడాలి ఎప్పుడు మంచి తత్వాన్ని నేను బయటికి వెదజెలాలి కానీ చెడు భాష కానీ చెడు భావాలు కానీ నా దృష్టిలో రాకూడదు కాబట్టి అక్కడ అగ్నిసాక్షిగా ఒక పుష్పాలు ఎందుకు మార్చుకున్నానంటే నా మనస్సులో ఎప్పుడు దుర్భావన ఒక భర్త పట్ల కానీ భార్య పట్ల కానీ ఇలాంటి ఉండకూడదని పుష్పాలు మార్చుకుంటాను ఎవరికైనా ఒక విరోధికి పట్టుకెళ్ళి పుష్పాన్ని ఇస్తాను అర్థమైందా ఎంత ఎక్సలెంట్ కల్చర్ అండి మనది పూలు వాడిపోతాయి అలాగని దేహం వాడిపోతుంది కానీ పుష్పాల యొక్క గుణం ఎప్పుడు పోదు వాడినంత ఆ పుష్పం యొక్క గుణం అలానే ఉంటుంది గమనించండి అలాగని ఇక్కడ యదా మంజరికా అవలోకన మాత్రేనా చిత్తం ప్రసాదయ్యతి మంజరికా అంటే పుష్పాన్ని చూసినంత మాత్రం చేత దుఃఖంలో ఉన్నవాడికి కూడా మనసు ఒక ప్రసన్నంగా ఉంటుంది ఏవం ప్రకరణమీ శ్రవణాదేవ వైరాగ్య జ్ఞానాదేవ చిత్తం ప్రసాదయతి అలాగనే ఈ ద్వాదశ మంజరికా స్తోత్రాన్ని ఎవరైతే వింటారో శ్రద్ధతో వింటారో వాళ్ళకి జ్ఞానము వైరాగ్యము కలిగి వాళ్ళ యొక్క మనస్సు ప్రసన్నత పొందుతుంది మకరందం ద్వారా భ్రమరాన్ ప్రీణయతి తదా శిష్యాన్ ప్రీణయతి తస్మాత్ మంజరి సామ్యం ప్రకరణస్య ఉపపన్నమేవ అంటే ఈ మంజరి అనేటువంటి పేరు పెట్టడం వల్ల ఎందుకు పెట్టారనంటే ఒక అర్థం ఏంటంటే పుష్పాన్ని చూస్తే మనకు మనస్సు ఉంటుంది అలాగనే ఈ మంజరి స్తోత్రం భజగోవిందాన్ని వింటే చాలు మన జ్ఞానవైరాగ్యాలు కలిగి మనస్సు నిర్మలం ఒక అర్థం ఇంకొక అర్థం ఏంటనంటే దీంట్లో మంజరి పెట్టడానికి అర్థం పువ్వు ఉంటుందని అంటే అక్కడ మకరందం ఉంటుంది ఆ పువ్వు అనేటువంటి దాంట్లో ఉండేటువంటి ఆస్వాదించడం కోసం భ్రమరము అనేటువంటిది వచ్చి వాలుతుంది అవును ఏ విధంగా అయితే పుష్పంలో దాగున్న మకరంధాన్ని పొందడం కోసం భ్రమరం అక్కడికి వచ్చి వాలుతుందో అలాగనే శిష్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ భజగోవిందం అనేటువంటి పుష్పగుచ్చంలో ఉండేటువంటి పొందడం కోసం ఇదిగో ఈ ఐదు మంది శిష్యులు భ్రమరాలు వచ్చారు దేన్ని పొందడం కోసం భజగోవిందంలో ఉండే మకరందాన్ని పొందడం కోసం తస్మాత్ మంజరికా స్తోత్రం ఏవం ప్రకరణస్య ఉపపన్నం సామ్యం ఈ స్తోత్రానికి మంజరికా స్తోత్రం పేరు పెట్టడం ఉత్తమమైనది అత్యుత్తమమే అని మనకు దీని యొక్క విషయం తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మనం భజగోవింద స్తోత్రాల్ని మనం ప్రారంభిద్దాం నాతో పాటు ఇప్పుడు చెప్పండి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవి सम्प्राप्ते सनिहिते काले सम्प्राप्ते सनिहिते काले नहि नहि रक्षति दुक्रिन करणे नहि नहि रक्षति दुक्रिन करणे सम्प्राप्ते सनिहिते काले सम्प्राप्ते सनिहिते काले नहि नहि रक्षति दुक्रिन करणे ఇక్కడ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ అంటే మూడు కూడా ఒకటే ఎందుకు మూడు సార్లు చెప్పాలి ఏదైనా ఒక ఉత్తమమైన విషయం ఉందనుకోండి మనం కూడా అల్లిబుల్లి మాటలుంటే రెండుసార్లు మూడు సార్లు చెప్పాం ఓ పిల్లాడికి ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పామనుకోండి ఒరే మర్చిపోకు పలానా మార్కెట్లో ఆ సుబ్బయ్య కోట్టులోనే దొరుకుతుంది అది అర్థమైందా ఎక్కడ దొరుకుతుందంట ఆ మార్కెట్లో సుబ్బయ్య కోర్టులోనే దొరుకుతుంది గుర్తుంది కదా సమజ అయింది కదా యాదయింది కదా ఎక్కడ దొరుకుతుందంటావు సుబ్బయ్య కోట్లో ఎందుకు మూడు సార్లు చెప్పాలి బహ్ నాకు తెలుసండి అని అంట వాడికి తెలుసు అనేటువంటిది ఇతనికి కూడా తెలుసు విన్నాడు తెలుసు అనేది అయినప్పటికీ దీన్ని ఎంతో జాగ్రత్తగా వీడు హ్యాండిల్ చేయాలి కనుక వాడికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్తారు సరే చెప్పు ఎక్కడ దొరుకుతుందో చెప్పు అని మళ్ళీ అడిగించుకొని ఇవన్నీ చేస్తారు అంటే ఒక విలువైనటువంటి విషయాన్ని ఒక ముఖ్యమైనటువంటి గమనించదగ్గ విషయాన్ని మనం ఇతరులకు చెప్పేటప్పుడు ఒక జాగ్రత్తగా వినండి మళ్ళీ ఇంకోసారి చెప్తానని వాళ్ళు దాన్ని మళ్ళీ మళ్ళీ పునః పునః దాన్ని అభ్యాసం చేయడం తప్పు కాదు పరికరాన్ని మాట ఉందనుకోండి ఏమంటే శ్రీశైలం మీరు వచ్చారు కదా బస్సుల్లో వచ్చారు అందులో ఈ బస్సు ఉంది కదా అది వస్తూ వస్తూ వెనక్కుండిపోయింది ఆ ఈ బస్సు వెనక్కుండిపోతే ఎఫ్ బస్ ముందుకు ఎఫ్ బస్ ముందుకు వచ్చేసిందని చూసి జీ బస్సు కూడా మధ్యలోకి దూరిపోయింది ఇవన్నీ ఇప్పుడు చెప్పారు అనుకోండి దీన్ని మళ్ళీ మళ్ళీ ఇంకోసారి వినండి జాగ్రత్తగానే శ్రీశైలం మీరు వస్తున్నప్పుడు ఈ బస్సు వెనక్కుండిపోయింది ఈ బస్సు వెనక్కుండిపోయింది ఎఫ్ బస్ ముందుకు ఎఫ్ బస్ ముందుకు వచ్చేసింది బస్సు మధ్యలో దూరిపోయింది మీకు అర్థమైందా మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఇది ఈ తుక్కు అవసరం ఈ చెత్త ఎన్నిసారి ఆపేయండి ఎందుకు సరే కదా విన్నాయి అసలు ముందుకొస్తే ఉంటే వెనక్కి వస్తే ఏంటి ఎందుకని దీంట్లో పస లేదు ఇది మనం విని దీన్ని పెద్ద బుద్ధిలో ధారణ చేసి ధ్యానం చేసి ఇంటికెళ్ళి ఈ బస్సు వెనక కుండిపోయిందట ఎస్సు దాన్ని చూసి ముందుకు వచ్చేస్తుందట జీ మధ్యలో దూరిపోయిందట అని మాలబెట్టుకుని జపం చేయవలసిన అవసరం లేదు ఇది ఇది అంత విషయం కాదు అదే మీరు ఉంటే దారిలో కొండెక్కిన తర్వాత ఒక చోట శిఖర దర్శనం అనుంది జాగ్రత్తగా వినండి శ్రీశైల శిఖరం దృష్వా పునర్జన్మన విద్యతే ఆ క్షేత్రం గురించి ఒకటి రెండు మూడు సార్లు చెప్పినా కొద్దిగా మనకు ఇట్ ఈస్ టెనబుల్ కదా అది అది ఒక రీజనబుల్గా ఉంటుంది ఈ బస్సు వెనక్కుండిపోయింది ఎఫ్ వచ్చింది జీ మదిలదు ఇవి మనకెందుకు కాబట్టి ఇక్కడ కూడా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడు సార్లు చెప్పారు ఎవరికి మూఢమతే ఎవరి మతి అయితే మూఢత్వాన్ని పొంది ఉందో వాడికి మూడు సార్లు చెప్పారు మూఢుడికి చెప్పాడు అనమాట చాలా బాగుంది స్వామీజీ శంకరాచార్యులు కానీ కృష్ణుడు కానీ వీడిద్దరినీ జగద్గురువులు అంటారు కదా మరి నోటుకు వచ్చినట్టు తిడతారు ఇంటి వీళ్ళు మూఢాహ మూఢశబ్దానికి అర్థం ఏమిటి అసలు భజగోవిందం అంటే అర్థం ఏమిటి ఆలోచించండి ఇప్పుడు భజగోవిందం అంటే మనకు సింపుల్గా అర్థమయ్యేది ఏంటంటే గోవిందుని భజించు అంతేనా అందుకనే ఏంటి శ్రీకృష్ణ గోవింద హరే మురే లేకపోతే గోవింద హరి గోవింద గోవింద గోవింద గోవింద గోవింద జయ గోవింద గోవింద గోవింద గోవింద అది చేయాలి ఇప్పుడు అది చేయమనకుండా మళ్ళీ రెండో శ్లోకం నుంచి మూడజహీహి ధనాగమ తృష్ణం కురు సద్బుద్ధి తృష్ణం మీరు మచ్చుకుకి మీరు గమనించండి ఈ ఒక్క శ్లోకంలో భజగోవిందమని మిగతా ముప్పై శ్లోకాల్లో గోవింద శబ్దమే తీసుకోలేద ఎంత ఒక అప్రోచ్ చూడండి ఇంటెలెక్చువల్ అప్రోచ్ చూడండి భజ అనే శబ్దానికి గొప్ప అర్థం ఏమిటనంటే భజ్ సేవాయాం ఆ ధాతువుకి అర్థం ఏంటి సేవాయాం సేవించు అని అర్థం సేవించడం అంటే ఏంటి కూర్చోపెట్టి అన్నం పెట్టడం లేకపోతే స్నానం చేయించడం బట్టలు పౌడర్ రాయడం బుట్టు పెట్టడం కాదు సేవా అంటే అర్థం ఏంటనంటే గమనించండి బాగా నేను సేవకుణ్ణి పలానా వ్యక్తి యజమాని అనుకోండి నేను ఎలా ఉండాలి యజమాని దగ్గర సేవకుణ్ణి భావన కలిగినప్పుడు నేను సేవ చేస్తున్నా అనే భావన కలిగినప్పుడు నాలో అహంకారానికి అవకాశం ఉండకూడదు అతను నాకు యజమాని అనుకున్నప్పుడు నాకంటే అతను గొప్ప నాకంటే అతను పెద్ద నాకంటే అతను సర్వోత్కృష్టముడు సర్వశ్రేష్ఠుడు అని అంగీకరించాను కనుక అతన్ని సేవిస్తున్నాను కాబట్టి ఎప్పుడైతే నా దృష్టిలో అతను నాకన్నా ఉత్తముడు భావన కలిగిందో నేను ఇంకా ఆయన దగ్గర ఉత్పత్తి మాటలు మాట్లాడడానికి సరిపోను సేవకా భావన అటువంటిది సేవకుడి యొక్క ప్రప్రథమైనటువంటి భావనలో ఆ పరివర్తన ఉండాలి నేను ఆయనకి సేవకుండండి అని అంటే నేనేం చెప్తే చేస్తారండి ఆయన అనంటే అది కాదు సేవకుడిగా మను వాళ్ళు ఏది ఆజ్ఞాపిస్తే చెయ్యాలి కానీ మనంతటా మనం చేయడానికి కుదరదు సరే ఇప్పుడు ఎవరికి సేవకుడు అవ్వమంటున్నాడైనా గోవిందం భజ గోవిందుడికి సేవ చెయ్యి గోవిందుడంటే ఎవరు పరమాత్మ పరమాత్ముడిని సేవించు అన్నప్పుడు ఆ పరమాత్ముడికి మనం సేవకుడిగా బ్రతకాలన్నప్పుడు పరమాత్ముడు నాకంటే సర్వోత్కృష్టముడు అనేటువంటి భావనతో నేను ఉండాలి నేను అతనికి సేవకుడిని అనేటువంటి భావనతో ఉండాలి ఎంత గొప్ప అర్థం చూడండి ఇది ఒక అర్థం మామూలుగా భజగోవిందం అంటే భజన చేయమని ఒక అర్థం ఇది ఇంకొద్దిగా లోతుకెళ్తే ఇంకొక అర్థం ఇంకా అసలు యదార్థం దగ్గరికి వెళితే శంకరులు ఈ రెండు అర్థాలు కాదు అసలైన అర్థం చెప్పారోవింద అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి గో అనే అక్షరం ఉంది కదా గోవింద శబ్దంలో గో అంటే ఎన్నర్థాలు ఉన్నాయంటే గో అంటే ఆవు గో అంటే ఇంద్రియములు గో అంటే వేదములు అని కాబట్టి గో అంటే ఆవు అనుకోండి అది పెద్ద ఇక్కడ అర్థంగా తీసుకోలేదు ఇంద్రియాల్ని కూడా అర్థంగా తీసుకోలేదు వేదములనే అర్థంగా తీసుకున్నారు గోవింద అంటే గోపి వేదాంత వాక్యై విందతే య సహ గోవిందోవింద శబ్దానికి అర్థం అంటే ఏమిటనంటే ఎవడైతే వేదాంత వాక్యాల ద్వారా ప్రతిపాదితమై ఉన్నాడో తెలియబడుచున్నాడో వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా యో వేదాదో స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితృతి లీనస్ ఎపరస మహేశ్వర అంతేకాదు మనకు అన్నమయ్య కీర్తనలో కూడా నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణుడు ఎంత అద్భుతమైన కీర్తనం నిగమము అనంటే వేదము నిగమాంతము అనంటే వేదాంతము అనర్థం వేద వేదాంత ప్రతిపాదితమైనటువంటి స్వరూపమై ఉన్నాడు నారాయణుడు అందుకనే రామాయణంలో కూడా వేదవేద్యే పరేపు జాతే దశరథాత్మజే వేదహా ప్రాచేత సాదాసీ వేదవేద్యుడైనటువంటి వాడు ఆ పరంధాముడు ఆ పరమాత్మ కాబట్టి గోవింద శబ్దానికి అర్థం ఏంటనంటే అబ్బాయి భజ గోవిందం భజ గోవిందం అనంటే గోవింద నామాన్ని తీసుకుని భజన చేయమనో జపం చేయమనో కాదు లేదా గోవిందుని పరమాత్ముడికి నువ్వు సేవకుడిగా పడుండమని కాదు అర్థం అవి రెండు అర్థాలున్న మూలమైన అర్థం ఏంటంటే అబ్బాయి గోబిహి వేదాంత వాక్యేహి విందతే యహ సహ గోవింద ఎవరైతే వేదాంత తత్వం ద్వారా తెలియబడుచున్నాడో వేదాంత ప్రతిపాదితమైనటువంటి సిద్ధాంతం ద్వారా ఎవడైతే వ్యక్తపడుతున్నాడో తెలియబడుచున్నాడో వాడు గోవిందుడు కాబట్టి వాణ్ణి భజ వాణ్ణి సేవించ అంటే ఏంటి శ్రవణంచే వాడి విషయాన్ని శ్రవణం కాబట్టి ఇక్కడ భజ గోవిందం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 అబ్బాయి నువ్వు వాడి గురించి వీడి గురించి ఆలోచించకు వాడికి వీడికి నువ్వు ఉంగి సలాములు కొట్టి ను సేవ చేయవలసిన అవసరం లేదు నువ్వు వీడిని వాడిని తెలుసుకోవాలనే తాపత్రయం పడకు నీ గురించి నువ్వు ఉద్ధరించుకునే దానికి మార్గాన్ని ఏర్పరచుకుని ధరించేవయ్యా అంటుంది భజగోవింద కాబట్టి ఇక్కడ మూఢమతే అనంటే ఎవడైతే లోకవాసనతో లోకేషన్తో తిరుగుతున్నాడో వాడిని మూఢుడు అంటుంది మూఢ అనే అర్థానికి కూడా మన వాళ్ళు చాలామంది వ్యాఖ్యానకారులు మూర్ఖులు అంటారు తెలుగులో మూర్ఖుడు అంటే తప్పు మూఢుడు మూఢశబ్దం వేరు మూర్ఖ శబ్దం వేరు మూఢుడు అంటే డెల్యూడెడ్ మూర్ఖుడు అంటే ఫూల్ ఫూల్స్ తోటి మాట్లాడే పని ఆయనకు అవసరం ఉంది ఓ ఫూల్ ఫూల్ అంటే ఎవరు తెలిసిన మూర్ఖుడు వాడికి అర్థం కాదు ఇతరులు చెప్పినా వినిపించకూడు వాడు మూర్ఖుడు మూఢుడంటే ఎవడు తెలుసండి వాడికి అర్థం కాదు కానీ ఎవడైనా వచ్చి చెప్పాడు అనుకోండి ఆహా అవునా అండి అని విని దాన్ని ఆచరిస్తాడు అంటే వాడికి మూఢత్వం ఉంటుందన్నమాట అప్పటి వరకు ఉంటుంది ఒక భ్రమ ఒక చీకటి ఉంటుంది కానీ ఎవరైనా చెప్పారనుకోండి వాడికి తెలియంది ఆహా అవునా కరెక్ట్ అని గ్రహించి దాని వెంటనే ఆచరిస్తాడు మూర్ఖుడు అన్నవాడు వాడికి తెలియదు ఇతరులు చెప్పినా వినిపించుకోడు వాడు మూర్ఖుడు వాళ్ళ గురించి శంకర్లు ఎందుకు శ్లోకాలు చెప్పాలి కాబట్టి ఇక్కడ మూఢమతే అని అంటే మూర్ఖమతి ఉండదండి ఎక్కడ మూర్ఖుడే ఉంటాడు మూర్ఖమతి ఉండదు మూఢమతి ఉంటుంది ఎందుకనంటే వాడి మతి మూఢత్వం చేత నిండబడింది మూర్ఖమతి ఉన్న మూర్ఖమతి అనరు మూర్ఖుడు అంటారు మూఢుడు మూఢమతి రెండు ఉన్నాయి కానీ మూర్ఖమతి అని ఉండదు శ్రీమతి ఉంటుంది కానీ మూర్ఖమతి ఉండదు కాబట్టి ఇక్కడ భజ భ గోవిందం గోవిందం భూమతే భజ గోవి సంప్రాప్ సే నీ రక్షుక్రి క काले సన్ని ओम కతి